సో లోకంలో ఉండే సంబంధాలు అనేకల్లా ఉంటాయి ఆ సంబంధాల్లో వాస్తవికత ఏమీ ఉండదు యథార్థత ఏమీ ఉండదు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషిని న్యూయార్కర్ అని లేకపోతే క్యాలిఫోర్నియన్ అని ఓ పేరు పెట్టారు అనుకోండి అక్కడ యాభై మంది ఉన్నారు అవును ఎస్ ఎస్ ఈజ్ క్యాలిఫోర్నియన్ క్యాలిఫోర్నియన్ అందరూ కలిసి వీడు క్యాలిఫోర్నియన్ నిర్ధారించారు ఈ క్యాలిఫోర్నియా అన్నది సత్యమా అసత్యమా చెప్పండి మీరు దాంట్లో సత్యమే ఉందండి మనిషి క్యాలిఫోర్నియానేమిటి విడతలకై ఏమైనా అర్థం ముఖం మీద ఏమైనా రాసి ఉందా క్యాలిఫోర్నియా కాలిఫోర్నియాని అంటే ఏమిటి ఆహా వాట్ ఈజ్ దాట్ అది వీళ్ళు ఎక్కడుంది ఎలా ఉంది ఏ ఏ మూల ఉంది ఎక్కడుందది వాట్ ఈజ్ ఇట్ లేదు లేకున్నా ఉందని వాడు కాదు వీళ్ళందరూ కలిసి అనుకుంటున్నారు కలెక్టివ్ మిచ్చ్యా కలెక్టివ్ మిస్టేక్ది మాయా గంధర్వ నగరం కూడా అలాంటిదే గంధర్వ నగరం అంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టి మేఘాలు చూపిస్తాడు మేఘాలు చూపించి అదిగో చూడండి అక్కడ సిటీ ఉంది అంటాడు నగరం ఉంది అంటాడు అంటే నగరం ఏమింది మేఘాలు తప్ప నగరం ఏమి లేదంటాడు అవి మాకేం కనపడలేదంటారు అందరూ కలిసి మళ్ళీ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు కోట బురుజులు ఏమైనా కనపడుతున్నాయా అని అంటాడు అంటే వీళ్ళు మళ్ళీ జాగ్రత్త కోట బురుజు కనపడుతుందని ఒకడు అంటాడు ఒకడనగానే అవును నాకు కనపడిందని ఇంకొకడు అంటాడు మొత్తం అందరూ కలిసి అవును కోట బురుజులు కనపడుతున్నాయి దాని వెనకాల ఓ ప్యాలెస్ కనపడుతుంది చూడండి ఇప్పుడు అందరూ చూస్తారు బుద్ధిమంతుల్లాగా వేడి చెప్పినవన్నీ చూస్తాయి దీన్ని గంధర్వ ఉంటారు సో ఆది శబ్దం చేతి ఇంకా ఏవో దృష్టాంతాలు కొన్ని చెప్పచ్చు ఈ దృష్టాంతాలన్నింటితోటి స్వప్నము మన జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే ద్వైతము మిథ్యాన్ని ప్రతిపాదించటమైంది దానికి హేతువులు చెప్పారు ఈ హేతువులు కూడా చాలా చిత్రంగా ఉంటాయి ఇప్పుడు మనం ఏమంటాం ఘటము సత్యము అంటాం ఘటము సత్యం ఎందుకైంది కనబడుతోంది కదా అంచేత సత్యము అంటాం గౌడపదాచార్యులు ఏమన్నారంటే చూడు కనబడుతోంది కదా కనబడుతోంది కాబట్టి అది సత్యము కాదు దృశ్యత్వా దృశ్యత్వాన్ని సత్యము కాదన్నంలో హేతువుగా చెప్పారు ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఈ క్యాలిఫోర్నియన్ దృష్టాంతమే తీసుకోండి ఇగో మీడు క్యాలిఫోర్నియన్ చూడు కావస్తే బర్త్ సర్టిఫికేట్ అని క్యాలిఫోర్నియన్ అని నిరూపించే సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్న సర్టిఫికెట్ చూపిస్తాడు చూపిస్తే వా సేస్ హి హాజ్ ప్రూవ్డ్ ది పాయింట్ హీఈ్ క్యాలిఫోర్నియన్ అనే పాయింట్ ప్రూవ్ చేసేసాను నేను అని బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాడు మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు మీరేమంటారు మీరు మీ మనస్సు మార్చుకునే అవునవును ఈజ్ కాలిఫోర్నియా అని అంటారా లేకపోతే నీ సర్టిఫికేట్ పక్కన పెట్టవాయా క్యాలిఫోర్నియా నువ్వు కాదు ఏం కాదు అది ఒక అధ్యాస మాత్రమే అతను మనిషి అంటే క్యాలిఫోర్నియా అన్నది నువ్వు వేసినా ఒక దాన్ని నెట్టిమే పెట్టావు తప్ప అక్కడ మనిషి ఉన్నాడని అంటారా లేకపోతే సర్టిఫికేట్ ఉంది కరెక్టే మాదే తప్పని అంటారా ఏమంటారు మీరు సర్టిఫికేట్ ఉంది కాబట్టి క్యాలిఫోర్నియా ఒప్పుకోరు కాబట్టి సర్టిఫికేట్ కాదు పాయింట్ అక్కడ అదే రకంగా ఇప్పుడు బయట కుండ ఉందా మట్టి ఉందా ఏము ఏముంది ఇప్పుడు రెండు లేవు రెండు చెప్పు ఒక వస్తువు చూపించి ఒక వస్తువు చూపించి ఇది రెండు ఇది ఏ ఏదంటే కుండ అండ మట్టి అని చెప్పకూడదు ఒకటే వస్తువు చూపించి ఇది ఏమిటి అని అడుగుతా అడిగితే ఏమని చెప్తారు ఇది ఇది ఇది ఏమిటంటే ఏమని చెప్తారో ఒకటని చెప్తారా రెండు చెప్తారు సో అదే రకంగా ఒకటి చూపిస్తా చూపించి ఇదేమిట ఇది ఏమిటని అడుగు ఇదేవిటని మీకు నేనే ప్రశ్నకి సమాధానం కూడా నేనే ఇస్తా ఇదేమిటి ఏ కుండ బి మట్టి చెప్పండి ఇప్పుడు ఇది ఏమిటిది కుండదు కదా మట్టి కదా ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి మట్టి సెలెక్ట్ చేసుకుంటాం కానీ కుండలా కనపడిందా లేదా కుండ కనపడుతుంది మట్టి కనపడుతుందా కొండ కనపడుతుందా కొండ కనపడుతుంది కానీ మీరు బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తే సమాధానం ఏమని చెప్తారు మట్టి అని చెప్తారు కొండ కనపడింది కదా దాన్ని ఎందుకు పక్కన పెట్టారు కనబడింది కాబట్టే సూర్యుడు ఉదయిస్తున్నాడని కనపడుతుందా కనపడదా కనపడుతుందా అయితే ఇప్పుడు సూర్యుడికి ఉదయం ఉందా సూర్యుడికి అస్తమయం ఉందా లేదు కాబట్టి దృశ్యత్వము హేతువు అది ప్రధానమైన హేతు ఎందుకంటే దృశ్య చూడబడింది ఎవరి చేత చూడబడింది మనస్సు చేత కన్ను చేత చూడబడింది అవునండి ఇప్పుడు మనస్సు కన్ను చూసేవి కన్నుది పక్కన పెట్టండి మనస్సులో భాగమేది మనస్సు చూస్తుంది కన్నుతో మనస్సు చూచేది మనస్సులో ఉన్న భావనని పైదాని మీద వేసి చూస్తుందా లేకపోతే అక్కడ ఉన్నదాన్ని చూస్తుందా మనస్సు అక్కడ ఉన్నదాన్ని చూసే పక్షంలో మట్టి అని చెప్పాలి అక్కడ ఉన్నదాని చూడకుండగా పై తన మనస్సులో ఉండే తనలో ఉండే ఒక సంస్కారాన్ని దాని మీద ఆరోపించి చెప్తుంది చెప్పినప్పుడు ఇప్పుడు ఒక మనిషి నిలబడ్డాడు ఆయన ఎవరండి అంటే హీఈ్ మై ఎనిమీ ఆయన నాకు శత్రువు అన్నాడు ఒకడు ఇంకొకడు అన్నాడు అబ్బే శత్రువు ఏమిటండి అలా చాలా మంచివాడని ఇంకొకడు అన్నాడు ఇప్పుడు మంచివాడ ఇప్పుడు ఆయన మంచివాడా శత్రువాడు వీడి దృష్టిలో మంచివాడు వాడి దృష్టిలో శత్రువు స్వతహాగా ఏమిటి స్వతహాగా ఏదీ కదు స్వతహాగా ఏదీ కాదు కాబట్టి శత్రుత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచి వచ్చింది కాబట్టి మనస్సు తనలో ఉన్న సంస్కారాన్ని బయట ఆరోపించి చూస్తుందా లేక బయట ఉన్నదాన్నే చూస్తుందా తనలో ఉన్న సంస్కారాన్ని బయట ఆరోపించి చూస్తుంది కాబట్టి మనస్సు దేనిని దేనిని చూస్తే అది అది మనస్సు చూస్తోంది కాబట్టి మిథ్యా దృశ్యత్వా సత్యము అంటే అప్సల్యూట్ అవ్వాలి రియలిటివ్ అవ్వకూడదు సాపేక్షాన్ని సత్యం అనరు నిరపేక్షాన్నే సత్యం అంటారు ఇప్పుడు ఈవేళ పొద్దున్న ఒక మాట రేపు ఒక మాట చెప్పారనుకోండి దాన్ని సత్యం అనరు ఎందుకంటే కాలాన్ని బట్టి మాట మారిపోయింది ఇక్కడ ఓ మాటను బజార్లో ఇంకో మాట చెప్పాడు అనుకోండి సత్యం అంటారా అనరవు ఎందుకని దేశం దేశాన్ని బట్టి మారిపోయింది ఈ మనిషి ఒక మాట చెప్పి ఆ మనిషి ఇంకో మాట చెప్తే దాన్ని సత్యం అంటారా అనరు ఎందుకంటే మనిషిని బట్టి మాట మారిపోయాడు అలా మారకూడదు దేశాన్ని బట్టి మారకూడదు కాలాన్ని బట్టి మారకూడదు దేన్ని బట్టి మారకూడదు అలా మారకుండా ఉండేదే సత్యం అండి ఇప్పుడు ఒకడున్నాడు ఓ మనిషిని చూపించి వీడు కొడుకు అన్నాడు ఇంకొకడేమో ఇంకొకటి అన్నాడు మనిషిని బట్టి మారిపోయింది దేశాన్ని బట్టి మారిపోతుంది కాలాన్ని బట్టి మారిపోతుంది అలా దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైనది సత్యము కాదు దృశ్యమవుతూ ఉంటుంది మనస్సు చేత తెలియబడుతూ ఉంటుంది అయినా కూడా సత్యము కాదు అని ఈ విధంగా దృశ్యత్వమే మిథ్యాత్వమునకు హేతువు అని చాలా లోతుగా ఉడికే సూపర్ఫిషియల్గా చూస్తే మనకు అర్థం కావాలి చాలా లోతుగా పరిశీలించి దృశ్యత్వము అది హేతువు సో మిథ్యాత్వ హేతువు అని ఒక హేతువు చెప్పారు రెండో మిథ్యాత్వ హేతువు ఏమిటి చెప్పారు సో అంతవత్వము అది సత్యమని మీరు అని లోపల అది కాకుండా పోతుంది అదిగో పాము అది సత్యము ఆ అంటాడు వీడు రెండు నిమిషాల తర్వాత అబ్బాయి నేను పొరపడ్డానికి అంటే ఓ కాలంలో ఉంది ఇంకో కాలంలో లేకుండా అది సత్యం కాదు ఇప్పుడు ఇది కుండ సత్యము మీరు అన్నారు కుండ అసత్యము అని మీరు అన్నారు ఏడుంపావుకి ఈయనే పగలకొడతా ఏడు ఇరవై అవుతుంది పగలకొడతా ఇప్పుడు ఏముందిరా అంటే కుండ లేదంటారు అంటే మీ కుండ సత్యమా అది అసత్యమా అసత్యమైపోటీ ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోవటం అది కాలపరిచ్ఛేదము అది అసత్యత్వానికి ప్రధానమైన హేతువు కాబట్టి అంతవత్వము ఆది శబ్దం చేత ఇంకా ఇలాగంటి హేతువులు కొన్ని చెప్పారు ఈ హేతువులన్నింటి చేత కూడా ద్వైతము మిథ్యా అని నిరూపించడం అయినది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ప్రతిజ్ఞ రెండు అంశాలున్నాయి ప్రతిజ్ఞ మొదటి అంశం ద్వైతమిత్వం ఆ అంశాన్ని ఆగమంతో చెప్పి యుక్తితో సమర్థించారు రెండో అంశం ఉంది అద్వైత సత్యత్వం దాన్ని ఆగమంతో చెప్పి ఊరుకున్నారు యుక్తి చెప్పలేదు ఇప్పుడు యుక్తి ఏమైనా చెప్దామనుకుంటున్నారా లేకపోతే అక్కడే వదిలిపెట్టేస్తారా అని ప్రశ్న अद्वैत किगम्मात्रेण प्रतिप्त आहोस्वि तर्केत आह मैं चुप्त द्वैत मिथ्यात्वा श्रुति श्रुति आलम तो चपी युक्ति समर्थन अद्वैत सच्चा श्रुति मतन चपार యుక్తి సమర్థన ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు శృతితో సరిపెట్టేస్తారా కిమా ఆగమ మాత్రేనా ప్రతిపత్తవ్యం తెలుసుకో తెలుసుకోవాలి ప్రతిపత్తవ్యం అంటే తెలుసు కొనబడవలేము సో ఈ అద్వైతాన్ని కేవలము శృతి ప్రధానంగానే తెలుసుకోవాలా లేక దాన్ని కూడా తర్కంతో యుక్ తర్కము ఉంటే యుక్తి యుక్తితో కూడా దాన్ని కూడా సమర్థిస్తారా అని ప్రశ్న ఆ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది ద్వైతమిథ్యాత్వం దగ్గర రెండూ చేశారు శృతి చెప్పి యుక్తి చెప్పారు ఇక్కడ శృతి మాత్రమే చెప్పారు కాబట్టి దీనికి కూడా యుక్తి ఏమైనా చెప్దామనుకుంటున్నారాయా అని అడిగారు అడిగితే దానికి సమాధానం ఏంటంటే శక్యతే తర్కేణాపి జ్ఞాతం ఎలా అయితే ద్వైతమిథ్యాత్వాన్ని యుక్తితో తెలుసుకోవడానికి అవకాశం ఉందని చెప్పామో అదేవిధంగా అద్వైత సత్యత్వాన్ని కూడా యుక్తి ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది అందుగురించే ఇది ప్రారంభము తత్కథమితి అద్వైత ప్రకరణం ఆరభ్యతే ఓ అలాగా అద్వైతానికి కూడా యుక్తి ఉన్నదా ఆ యుక్తి ఏమిటి అది ఎలా ఉంటుందో చెప్పండి అంటే దానికి సమాధా సమాధానంగా ఈ అద్వైత ప్రకరణము ఆరంభించబడుతోంది ఇప్పుడు చూడండి జగత్తు ఈశ్వరుడు జీవుడు జగత్తులో భాగంగా తీసుకున్నాము జీవులు అందరూ కలిస్తేనే జగత్తు అయింది కదా జగత్తు ఈశ్వరుడు అన్నప్పుడు జగత్తు వేరు ఈశ్వరుడు వేరు ఇది జగత్తుకి బయట ఈశ్వరుడు ఉంటాడు అని మనకి మామూలుగా వెస్టర్న్ రిలిజియన్స్ అలా చెప్తాయి ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ అని అంటారు జగత్తు మన ముందు ఉన్నది ఈ జగత్తుకి ఈశ్వరుడు దీన్ని సృష్టించాడు ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఈ జగత్తుకి బయట ఎక్కడో పైన స్వర్గంలో ఉన్నాడు స్వర్గ ఈ జగత్తుకి పైన ఉంటుంది స్వర్గం అక్కడ ఈశ్వరుడు ఉంటాడు మన దగ్గర కూడా అలా చెప్పేవాళ్ళు లేకపోలేదు మనం ఊరికే ఇది ఇది ఒక అలవాటు ఇతరులని ఆడిపోసుకుంటే కానీ మన మనస్సుకి తృప్తి కలగదు రండిరావు గారు కూర్చోడు ఏదైనా ఒక ఆసనం ఉన్నదండి అక్కడ ఉంది అదో ఆసనం ఉంది కూర్చోండి బాగున్నారా మీ ఆరోగ్యం కూడా సైనా ఓకే ఇప్పుడు వెస్ట్రన్ రిలీజియన్స్లో జగత్తు ఇక్కడుంటే ఈశ్వరుడు పైన ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు అని ఆ రిలీజియన్స్లో చెప్తారు అది అది సహజంగా అలా చెప్తారు అయితే హిందూ ధర్మంలో అంటే హైందవ తత్వశాస్త్రంలో మటుకు అలా చెప్పరు ఏమని చెప్తారంటే ఈశ్వరుడే జగద్ూపంగా పరిణామాన్ని చెంది ఉన్నాడు అని చెప్తారు అంటే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఇప్పుడు బంగారం బంగారమే అన్ని ఆభరణాల రూపంగా పరిణామాన్ని చెందింది అని చెప్తున్నప్పుడు తెలుసుకోవటంలో మీకు ఇబ్బంది ఏమి అది స్పష్టంగా తెలుస్తూ ఉంది బంగారమే ఇన్ని ఆభరణాల రూపంగా పరిణమించింది ఎందుకంటే బంగారాన్ని మీరు ఒక వ్యక్తిగా చూడరు ఒక తత్వంగా చూస్తారు అదొక కేటగిరీ ఒక ఎలిమెంట్ తత్వం అంతేగాని అదొక మనిషి కాదు ఒక వ్యక్తి కాదు ఒక పెర్సన్ కాదు అనిచేతను ఎప్పుడైతే అది ఒక ఇంపెర్సనల్ అంటే పెర్సన్ అనే సంబంధం లేని ఆ వ్యక్తిత్వ సంబంధము లేని తత్వం ఆ తత్వం అనేక రూపాలుగా మన ముందు ప్రకటమై ఉంది కానీ ఈశ్వరుడే ఈ పంచభూతాల మన జగత్ పంచభూతాలు పంచభూతాలు కలిస్తే జగత్ పృథ్వీ అప్తేజ వాయు ఆకాశ ఈశ్వరుడే పంచభూతాల రూపంలో మన ముందు ప్రకటమైనాడు అని చెప్పారనుకోండి చెప్తే మీకు ఇబ్బంది అవుతుంది ఎందుకని ఆ డు అనే ప్రత్యయం ఒకటి పెట్టుకుంటారు ఈశ్వరుడు అని ప్రత్యయం పెట్టుకుంటారు బంగారుడు అన్నారా బంగారము అన్నారా బంగారం మూ అన్నారు బంగారం అనడంతో అది పెర్సన్ అని అనిపించదు కాబట్టి ఒకే బంగారం ఇన్ని ఆభరణాల రూపంగా ప్రకటమైంది అంటే ఆ కరెక్ట్ తలకే ఊపిస్తారే సమస్య కాదు కానీ ఈశ్వరుడు అని డూ ఎప్పుడైతే పెట్టారో భాష వల్ల కూడా ఇబ్బంది ఇప్పుడు మీరు భాష మార్చుకోమన్న అభిప్రాయం కాదు ఈశ్వరుడు కానీ తత్వం తెలిసి ఈశ్వరుడు అనేది ఓ పెద్ద ఒక ఆయన ఉన్నాడు అనే భావనలో మనం ఉంటాం తర్వాత మీరు పూజ చేసేప్పుడు కూడా ఈ భావాన్ని ఆ పూజ బలపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఓ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు తిరుప్పావయ్ అంటే ఏమిటండి ఒక ఆయన ఉన్నాడు ఆయన చక్రమంగళి ఇలాంటివన్నీ కూడా తగ్గించాడు ఓ పెద్ద మరి ఈ పాఠం అంటే ఇలాగే ఉంటుందండి ఉపాసనాశతో ధర్మ జాతీయ బ్రహ్మని వర్త చాలా గంభీరమైన పాఠం కాబట్టి ఈశ్వరుడు అని ఓ పెద్ద ఆయన ఒక ఉన్నాడు అని అన్న తర్వాత ఈ కాలు కింద నేల ఈ పీల్చే గాలి తాగే నీరు ఇదంతా కూడా ఈశ్వరుడేంటి ఇది ఎక్కడ కర్మ ఇది ఎలా కుదురుతుంది కుదరదు కష్టమవుతుంది కాబట్టి ముందు ఈశ్వరుడు అన్నది వ్యక్తి కాదు తత్వము అని తెలియాలి అక్కడ వస్తుంది అసలు ఉండే కష్టం ఏమిటో నేను మీకు చెప్తున్నా కాబట్టి ఈశ్వరుడు ఈశ్వరుడు వ్యక్తి అని భ్రమ ఎందుకు కలిగింది అసలు ఎందుకు కలిగిందంటే నేను వ్యక్తిని అనే భ్రమ వీడిలో ఉంటుంది ఇక్కడ నేనున్నానండి చూపు ఉంది చూపు ఉంది వినికిడి ఉంది అన్ని అన్ని ఫ్యాకల్టీస్ అన్ని శక్తులు ఉన్నాయి ఏ శక్తులు ఉంటే శక్తులన్నీ ఒకే శక్తి యొక్క రూపాలే కాబట్టి ఇక్కడ ఒక శక్తి ఉన్నది అని చెప్తే సరిపడుతుంది కదా శక్తి ఉన్నదే అని చెప్తే సరిపడుతుంది కదా గాలి వీచుతోంది గాలి ఒక శక్తి వీచుతోంది గాలి దేవుడు వీచుతున్నాడు అనాలా గాలి వీచుతోంది అంటే సరిపడదు కానీ ఆ గాలి మీద దేవుడు అని ఒక డూ పెట్టి ఒక మనిషి వాయుదేవత అని పెట్టారు ఆ వాయుదేవత పట్టు పట్టుపంచ కట్టుకుని ఒక కిరీటం పెట్టుకుని నిలబెట్టారనుకోండి అక్కడ దాని దాని మీకు ఏమనిపిస్తుంది వాయువు వ్యక్తి అనిపిస్తుంది దీని మీద పెద్ద విచారం పూర్వమీమాంసలో కర్మమే కర్మ చేసి వాళ్ళే విచారం చేశారు ఇప్పుడు వాయు వాయువ ఏవాహ ఆగ్నేశ్వాహ అని మీరు హోమాలు చేసి సమర్పిస్తున్నారు కదా ఇప్పుడు ఈ వాయుదేవతకి సమర్పించిన ఈ హవిస్సు ఈ వాయు వాయువు అనే తత్వానికా లేకపోతే వాయువు అనే దేవత ఒకళ్ళు అక్కడ నిలబడి ఉంటారా అని ప్రశ్న వేసి దేవత ఏమీ కాదు విగ్రహవత్వం లేదు దేవతలకి విగ్రహం ఉండదు తత్వమే అని వాళ్ళు నిర్ధారించుకున్నారు కుమారుల భట్టు వాళ్ళు అలా నిర్ధారించుకున్నారు దేవతలకి విగ్రహవత్వాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు శంకరులను అడిగారు దేవతకి విగ్రహం ఉంటుందంటారా ఉండదంటారా ఆయన మా ఉద్దేశంలో అద్వైతమే సత్యం దేవత విగ్రహం ఉన్నామిచ్చే విగ్రహం లేకున్నామిచ్చే అని చెప్పారు ఇవి డోంట్ కేర్ వదే అర్ది అదర్ అని చెప్పారు ఉపాసన కోసం మీరు ఏదైనా విగ్రహం పెట్టుకుంటే పెట్టుకోండి ఏం అభ్యంతరం లేదని చెప్పారు ఎందుకంటే అల్టిమేట్గా మేము విగ్రహం ఉందని సత్యం అన్నాము విగ్రహం లేకుండా సెపరేట్నెస్ అది ఒప్పుకోము కాబట్టి ఈశ్వరుడు అదే ఈశ్వరుడు జగద్రూపంగా ప్రకటనై ఉన్నాడు అని తెలుసుకోవడం కష్టం అంచేతనే ఈశ్వరుడు అని పరబ్రహ్మ అనండి పరబ్రహ్మ అంటే అదొక తత్వము అనే భావన మన బాగా వస్తుంది ఈ పరబ్రహ్మయే ఈ జగద్రూపంగా ప్రకటమై ఉన్నది ఇప్పుడు మీరు కాలు వేశారంటే ఇప్పుడు పరబ్రహ్మే నేలయ్యి ప్రకటమైంది ఇప్పుడు మీరు కాలు వేశారంటే కాలు ఎక్కడ వేశారు పరబ్రహ్మ మీద వేశారు గాలి పీల్చారంటే దేన్ని పీల్చారు యు ఆర్ ఇన్హేలింగ్ గాడ్ యు ఆర్ వాకింగ్ ఆన్ గాడ్ యు ఆర్ డ్రింకింగ్ గాడ్ యు ఆర్ ఈటింగ్ గాడ్ యు ఆర్ మూవింగ్ ఇన్ గాడ్ స్పేస్ యు హ్యావ్ యువర్ మూమెంట్ ఇన్ గాడ్ యు హ్యావ్ యువర్ బీయింగ్ ఇన్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ దీన్ని ఏమంటారంటే అభిన్న నిమిత్తోపాదానము అని అంటారు నేను మీరేదో మొట్టమొదట వేదాంత క్లాస్కి వచ్చిన వాళ్ళకి చెప్పినట్టుగా చెప్తున్నా మీరు విన్న మాటలేవేం కొత్త కాదు మీకు అంటే కొండ దగ్గరకు వచ్చేప్పటికీ కొండని తయారు చేసిన వాడు వేరే ఉన్నాడు కొండ తయారయ్యే మట్టి వేరే ఉన్నది అంటే ఉపాదానం మట్టి వేరు కుండ నిమిత్తం కులాలుడు కుమ్మరివాడు ఆయన వేరు కానీ జగత్తు దగ్గర అలా కాదు జగత్తుని నిర్మాణం చేసిన దేవుడు జగత్తు యొక్క ఉపాదానము రెండో ఒకటే దేవుడే తనని తాను జగత్తుగా మలుచుకుని ఉన్నాడు దీన్ని అభిజ్ఞ నిమిత్త ఉపాదానము ఉంటారు ఇప్పుడు ఉపాస ఇక్కడ ఉపాసనా ప్రకరణం ఇది ఉపాసనాశ్రితో ధర్మ ఉపాసన కదా ఉపాసన అంటే భక్తులు దేవతని మానసికంగా ఆరాధిస్తారు మానసికమైన ఆరాధనకి ఉపాసన అని పేరు ఇప్పుడు ఈ ఉపాసన ఇప్పుడు వైష్ణవులు ఉన్నారు వాళ్ళు ఉపాసకులు శైవులు స్మార్తులు శాక్తేయులు శక్తిని ఉపాసన చేస్తారు సౌర అనే ఒకప్పుడు కేరళ లాంటి ప్రాంతాల్లో సౌర అని ఒక పెద్ద ఉపాసన ఒకటి ఉండేది సూర్యదేవతను ఉపాసన చేస్తారు శాక్తేయులు అంటే బెంగాళం బెంగాల్లో అందరూ శక్తిని ఉపాసన చేస్తారు శక్తి ప్రధానమైన ఉపాసన శాక్తేయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివుడు విష్ణువు అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు శక్తినే ఉపాసన చేస్తారు కేరళలో ఒకప్పుడు సౌరులు ఉండేవారు సూర్యుడిని ఉపాసన చేస్తారు ఫారోస్ మన ఈజిప్షియన్ ఫారోస్ వాళ్ళు సూర్యుడు సౌరులు వాళ్ళందరూ కూడా సూర్యుడిని ఉపాసన చేసేవారు తర్వాత వీళ్ళు వైష్ణవులు తమిళనాడు ఆంధ్ర ఇక్కడ వైష్ణవ సంప్రదాయం వీళ్ళు విష్ణువుని ఉపాసన చేస్తారు కర్ణాటకకి వెళితే మళ్ళీ శైవ శివుడిని ఉపాసన చేస్తారు ఈ రకంగా మహారాష్ట్ర వెళ్తే గాణపత్యులు గణపతిని ఉపాసన చేస్తారు గణపతే దైవం అని ఉపాసన చేస్తారు వీళ్ళ ఉపాసనలకు తగ్గట్టుగానే పురాణాలు కూడా మనకి వెలసినాయి ఎన్ని ఉపాసనలు ఉంటాయి అన్ని పురాణాలు ఒకప్పుడు పురాణం లేకపోతే తర్వాత పురాణం నిర్మాణం అవుతుంది ఉపాసనకు తగ్గట్టుగా పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణం రాశాడు సంస్కృతంలో బసవ పురాణం లేదు ఆయన తెలుగులో రాసి తెలుగు పురాణం అది ఏం తెలుగులో ఉండొచ్చు సంస్కృతంలో ఉండగాలని తెలుగులో ఎందుకు తర్వాత కాళికా పురాణము అని ఒక పురాణం ఉంటుంది దాన్ని మన వెంకటేశ్వర హర్షభారతి ట్రస్ట్ వాళ్ళు తెలుగులో అనువాదం చేసే ముద్రను కూడా వేశారు కాళికాపురాణం వేదవ్యాస మహర్షి వీర చిమ్మని ఉంటుంది పైన హెడ్డింగ్లో స్వామి అఖండానందజీ ఏమన్నారంటే నూట యాభై సంవత్సరాల క్రితం అది మా ఊరు పక్కనే తయారైంది అని చెప్పారు ఆయన నూట యాభై ఏళ్ళ గుట్టు రాశాడు కాళికా పురాణ కాబట్టి కాళికా ఉపాసనను బట్టి పురాణాలు వచ్చాయి ఈ విధంగా ఎన్ని ఉపాసనలు అయితే ఉన్నాయో వీటన్నిటిలో కూడా అభిన్న నిమిత్తోపాదానంగా స్వీకరిస్తారు శాక్తేయులు ఏమంటారంటే శక్తియే ఈ జగద్రూపంగా ప్రకటన అయింది అంటారు సౌరులు సూర్యుడే జగద్రూపంగా వచ్చాడు అంటారు గాణపత్యులు మీరు గణపతి పురాణం తీసి చూస్తే తెలుస్తుంది గణేషపురాణం గణేషుడే ఈ జగద్రూపంగా వచ్చాడు వైష్ణవులైతే చెప్పనక్కర్లేదు విష్ణువే జగద్రూపంగా వచ్చాడు ఒక పరిజగములు వెలిని భాగవతం ఇంకే శైవ శివపురాణంలో అదే సమస్య అదే పరిస్థితి సమస్య కాదు పరిస్థితి కాబట్టి మొత్తం ఎంతమంది ఉపాసకులు ఉన్నారో అంతమంది కూడా అభిన్న నిమిత్తోపాదానంగానే జగత్తుని స్వీకరి ఈశ్వరుణ్ణి స్వీకరిస్తారు ఈ అభిన్న అభిన్న నిమిత్తోపాదానం అంటే తెలుస్తుంది కదండి అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము రెండూ ఒకే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే జగద్పంగా ప్రకటమై ఉన్నాడు దీని తాత్పర్యం ఏమిటంటే మీరు జగత్తుని చూస్తున్నారు అంటే మీరు దేవుణ్ణే చూస్తున్నారు యూఆర్ సీయింగ్ ది గాడ్ ఇప్పుడు మీరు ఆలోచించండి నదీ స్నానం చేసి వస్తారు నదీ దర్శనానికి వెళ్తారు నదికి దండాలు పెడతారు నది పవిత్రమని స్వీకరిస్తారు దాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి మీరు నదిని దేవుడుగా దర్శిస్తున్నారని తెలియలేదు ఎక్కొచ్చి ఇంకొంచెం కండిషన్ పెట్టుకున్నారు మన ఊరికి దగ్గరగా ఉన్న నది దేవుడు కాదు కొంత రెండు రోజులు ప్రయాణం చేస్తే వచ్చే నదే దేవుడు అని అలాగే దూరాన్ని బట్టి దానికి కొంత విలువ ఇచ్చుకున్నారు తప్ప ఏమండి నీరు అదే నీరు కదండీ ఆ మాట ఎక్కడ పడితే అక్కడ అనకండి వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోరు మనకి కూడా ఉప్పుదల అవ్వదు ఎందుకంటే మనం కాశీ వెళ్ళి స్నానం చేసి వచ్చాము ఇప్పుడు తీరా చేసి అదే నీరు అంటే అది ఎక్కడ కుదురుతుండే ఉప్పుదలవరకు కూడా ఇవ్వలు జరిపిస్తుంది కాంచేతనే ఈ ఉపాసనాశ్రతో ధర్మ ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి ఇక్కడ ఉపనిషత్తుల్లో ఉండే తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ కొన్ని విశ్వాసాలను కొంచెం ముందుకు వెళ్తాం విశ్వాసం తప్పని చెప్పడం ముందు మన అభిప్రాయం కాదు ఆ విశ్వాసానికి ఆ స్థాయిలో దానికి ఉండే ప్రాధాన్యం దానికి ఉంది కానీ మనం ముందుకు వెళుతూ ఉంటాం కాబట్టి నీరులో దేవుణ్ణి చూస్తున్నారా లేదా అగ్నిలో హోమాలు ఎప్పుడు ఎవడో ఏ హోమం చేసినా అగ్నిలోనే చేస్తారు అగ్నిలో దేవుణ్ణి చూస్తున్నారా లేదా అగ్ని ఏ స్వాహ సోమాశ్వాహ విష్ణవే శ్వాహ అని ఇప్పుడు వైకుంఠ మన వెంకటేశ్వర స్వామి రోజు ఇది ఉంటుంది కళ్యాణం ఉంటుంది నిత్య కళ్యాణం అని నిత్యం కళ్యాణం ఉంటుంది ఉరికే కళ్యాణం అని హడావిడే తప్ప అక్కడ చేసేదంతా అగ్నిహోత్రమే కళ్యాణం అని ఉరికే చిగర్నే ఆ బంగారపు ఇది అది కొంత మామూలుగా మనుషులు పెళ్లిళ్ళు చేసుకున్నట్టుగానే దేవుడికి కూడా పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు ఇదిగే నిజంగా దేవుడు పెళ్లి చేసేసుకుని పిల్లల పిల్లలతోటి అలాగే చేసిన పెద్ద ఇదిగో మనుషులకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నట్టుగానే మనలో మనం చేసుకునేది దేవుడికి మనం వడ భోజనం చేస్తాం ఆ వడ దేవుడికి నైవేద్యం పెడతాం మనం లడ్డు తిన్నాం ఆ లడ్డూ దేవుడికి నైవేద్యం పెడతాం మనుషులు వాళ్ళ వాళ్ళలో వాళ్ళు పెళ్ళిళ్ళు ఇవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి దేవుడు కూడా పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు బట్ ది పాయింట్ ఈజ్ ఆ కళ్యాణానికి ముందు ఆరంభం ఏముంటుందంటే అగ్నిహోత్రం ఉంటుంది అగ్నిహోత్రంతో ప్రారంభం కాబట్టి అగ్నిలో దేవుడు దేవుడు అంటే అగ్ని రూపంగానే ఉంటాడు కాబట్టి మీరు జగత్తుని చూస్తున్నారు అంటే దేవుణ్ణి చూస్తున్నారు కాబట్టి జగత్తుకు అతీతంగా దేవుణ్ణి చూడడం అంటూ ఏమీ ఉండదు జగత్తుకు అతీతంగా మీరు జగత్తు మిచ్చారని తెలుసుకునే ఆ పరమాత్మలో విలీనమై ఉండడమే సంభవం తప్ప జగత్తుకు అతీతంగా వేరే నిలబడి దేవుణ్ణి చూడడం అనేది ఏది ఉండదు తర్వాత అసలు ఇంకో అది ఒక ప్రశ్న ఇంకొక ఇంకొక ఒక ఇష్యూ రెండవది దేవుడు అనగానేమి అని మీరు ప్రశ్న వేశారు ఏమండి దేవుడు అనగానేమి అని ప్రశ్న వేసి ఇది నేను అధ్యాత్మంలో చెప్తున్నా అధి దైవాన్ని దైవాన్ని అధిభూతంలో చూపించి అధ్యాత్మంలో కూడా దైవాన్ని చూపించిస్తే మన చుట్టూ మన లోపల బయట దేవుడే ఉన్నాడని తేలిపోతుంది అధ్యాత్మంలో ఎలాగంటే దేవుడు అనగానేమే అని మీరు ప్రశ్న వేశారనుకోండి ఆ ప్రశ్న వేయడానికి తెలిసి ప్రశ్న వేస్తారా తెలియకుండా ప్రశ్న వేస్తారా అంటే మీరు వెంటనే తెలియక తెలియదు కాబట్టి ప్రశ్న వేస్తారంట మీకు తెలియకపోతే ప్రశ్న వేస్తారు తెలిసే ప్రశ్న వేస్తారు తెలియకుండా ప్రశ్న ఎలా వేస్తారు ప్రశ్న వేయరు ఇప్పుడో అలాస్కాలో ఏ పర్వతం ఉందని అడిగాడు అంటే పర్వతం అంటే ఏమిటో తెలుసుండాలి అలాస్కా ఒక ప్రాంతం ఉందని తెలిసి నేలపై పర్వతాలు ఉంటాయని ఎంతో చాలా విషయం తెలిసి ఒక్క పిసరంత విశేషాంశం తెలియకపోతే ప్రశ్న ఉంటుంది కాబట్టి ప్రశ్న వేసేప్పుడు తెలిసి ప్రశ్న వేశారు కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న వెనుక ఉండే తెలివి ఏది గలదో ఆ తెలివియే దేవుడు తెలివి ఉండబట్టి మీరు ప్రశ్న వేశారు ఆ చైతన్యం అదే దేవుడు కాబట్టి దేవుడు ప్రశ్న వేశారంటే అభిప్రాయం ఏమిటి ఆ చైతన్యానికి బాహ్యంలో ఎక్కడో దేవుడు ఉన్నాడనే అభిప్రాయంతో మీరు ప్రశ్న వేశారు వాస్తవంలో ఆ ప్రశ్న వెనుక చైతన్యమే దేవుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు అంటే ఎవరండి ఇదిగో జగత్తు చూడండి ఈ జగత్తును నిర్మించిన వాడే దేవుడు ఆ దేవుడు ఎక్కడ ఈ జగత్తును సృష్టించిన వాడు కదా దేవుడు వాడు ఎక్కడున్నాడు ఆ దేవుడు ఎక్కడున్నాడు అంటే దానికి సమాధానం అయినా నువ్వు ఏ జగత్తుని చూస్తున్నావో అది దేవుడే అని సమాధానం దీనికి అభిన్న నిమిత్తోపాదానము పేరు అక్కడికి అది సెటిల్ చేశారా ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న దేవుడే జగత్తు అయినాడు కదా దేవుడే జగత్ అవ్వడంలో పాలు పెరుగైనట్టుగా అయ్యాడా దీన్ని పరిణామము అంటాను పాలు నిన్న రాత్రి పాలు తోడు పెడితే వాళ్ళ పొద్దున్న పెరుగైంది దేవుడే జగత్తు అయ్యాడు అన్నది సెటిల్డ్ ఇంకా దాని మీద మీరు మీమాంసం పెట్టుకోద్దు సెటిల్డ్ ఆ అవడం ఎలాగా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ పాలు పెరుగు దేవుడు జగత్ అయ్యాడంటే ఇప్పుడు పాలు నిన్న సాయంకాలం పాలు ఉన్నాయి ఇవాళ ఏమి ఉన్నాయి ఇంకా పాలు లేవు పాలు ఖర్చయిపోయాయి పెరుగే ఉండే అప్పుడేమవుతుంది దేవుడు జగత్తుగా పరిణామించ దాన్ని పరిణామము అంటారు పరిణామం అంటే ఇవల్యూషన్ సో ఇవాల్వ్ అవుతుంది పాలు తోడు వేసి ఐదు నిమిషాల తర్వాత వెళ్ళి చూస్తే పెరుగుండదు అక్కడ టైం పడుతుంది ఆ టైంకి ఇవల్యూషన్ అనిపేరు ఇవల్యూషనరీ ప్రాసెస్లో పాలు పెరుగు అవుతుంది అలాగే ఒక ఇవల్యూషన్లో దేవుడు జగత్తనాడు పరిణామం దీని సాంఖ్యలు ఉంటారు సంఖ్యల యొక్క పరిణామవాదానికి పరిణామవాదం ట్రాన్సిషన్ దేవుడు జగత్తుగా ట్రాన్సిషన్ ఇవల్యూషన్ అంటే ట్రాన్సిషన్ ట్రాన్సిషన్కి టైముని జత చేస్తే ఇవల్యూషన్ అవుతుంది సో దేవుడే ప్రకృతిగా జగత్తుగా పరిణామాన్ని చెందాడు అని కనుక మీరంటే ఇప్పుడు ఏమున్నట్టు జగత్తున్నట్టు జగత్తుంది దేవుడు లేడని మీరు అనొద్దు జగత్ దేవుడే జగత్ అయ్యాడు ఇప్పుడు పాలు లేవంటారా పాలు తోడు పెట్టారు పెరుగు వచ్చింది పాలు లేవు అంటారా లేకపోవడం ఏమిటండి పెరుగులా ఉన్నాయి పెరుగు ఉన్నాయి లేకుండా అవి అభూతం అదృశ్యం అయిపోయా మఠాష్ అయిపోయా పాలు లేదు కదా పెరుగులా ఉన్నాయి అలాగే పరబ్రహ్మ లేకుండా పోయాడా లేదు మన ముందు జగద్రూపంగా ఉన్నాడు ఇన్ని జాతే బ్రహ్మణి వర్త జాతే బ్రహ్మణి అని ఉంది అంటే ద పా ఇప్పుడు పెరుగు అంటే ఏమిటి ట్రాన్స్ఫారం అయిపోయిన పాలకి పెరుగని పేరు అలాగే జగత్ అంటే ఏమిటి పుట్టినటువంటి బ్రహ్మకి జగద్రూపంగా పుట్టిన బ్రహ్మకే జగత్ అని పేరు కాబట్టి ఇప్పుడు జగత్తు మనముందంటే అర్థం ఏమిటి జగద్రూపంగా మారిన బ్రహ్మ మన ముందు ఉన్నాడు ఇప్పుడు ఈ మార్పు ఇది యథార్థమా కాదా ఇది యథార్థమే దేవుడు నిజంగానే జగద్రూపంగా మారి ఉన్నాడు పాలు సత్యమే పెరుగు సత్యమే పాలు సత్యమే కదా పాలు సత్యం కాకపోతే జగత్ ఎక్కడి నుంచి వస్తుంది పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది పాలు సత్యమే పెరుగు సత్యమే అదేవిధంగా దేవుడు సత్యమే జగత్తు సత్యమే ఆ దేవుడే ఈ జగద్రూపంగా మారి ఉన్నాడు ఇది ఇది సాంఖ్యులు వైష్ణవులు శైవులు శాక్తేయులు ఉపాసకుల అందరు చెప్పే సిద్ధాంతం ఇది ఈ సిద్ధాంతంలో ఇప్పుడు రెండు బ్రహ్మలు వచ్చాయి ఇక్కడికి రెండు పాలు వచ్చాయి కాఫీలో పోసుకోవడానికి ఉపయోగపడే పాలు పెరుగు అన్నం తినడానికి ఉపయోగపడే పాలు అన్నట్టుగా అవడానికి అవి ఒకే తత్వం ఒకటే తత్వం నిన్న సాయంకాలం అది పాలు ఇవాళ పొద్దున్న అదే పెరుగు అంతే కదండి అలాగే ఇప్పుడు రెండు బ్రహ్మలు వచ్చాయి సృష్టికి పూర్వం బ్రహ్మ అజాత బ్రహ్మ సృష్టి తరువాత బ్రహ్మేమిటి జాత బ్రహ్మ ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం జాత బ్రహ్మలో ఉన్నాం జాతే బ్రహ్మని వర్త ఇది ఇది అపసిద్ధాంతం ఇది తప్పు ఎందుకంటే ఏమంటే దేవుడు అజాతుడైన దేవుడు జాతుడయ్యనుకోండి అంటే ఇప్పుడు దేవుడు గొప్ప లేక అజాతుడైన దేవుణ్ణి జాతుడైన దేవుడుగా మార్చిన కాలం గొప్ప కాలం గొప్ప కాబట్టి కాలపరిచ్ఛున్నుడు అయిపోతాడు దేవుడు ఇప్పుడు ఇంకొక దృష్టాంతం ఇప్పుడు కాంతి ఉన్నది ప్రాజెక్టర్ లైట్ ఉంది కదా దానికి కాంతి ఉన్నది ఆ కాంతి వెళ్ళి తెరమే పడింది తెల్లని కాంతిలా మనకి దర్శనమిచ్చింది కాబట్టి మధ్యలో ఒక ఫిలిం పెట్టారు ఫిలిం పెడితే తెర మీద నాయకుడు నాయిక ప్రతి నాయకుడు హీరో హీరోయిన్ విలన్ ఈ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు అక్కడ నాయకుడు కనపడుతున్నాడు తెర మీద ఈ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు కాంతి నుంచి వచ్చాడు కాంతియే నాయకుడులా కనపడుతోంది ఆ నాయకుడు కాంతి కాకుండా మరొకటైతే మీకు కనపడిన కూడా కనపడదు కనపడుతోందంటే కాంతి కనపడుతుంది కదండి నాయకుడు కనపడుతున్నాడు అంటే అర్థం ఏంటండి నాయకుడు రూపంగా కాంతి కనపడుతోంది ప్రతి నాయకుడు కనపడుతున్నాడు అంటే ప్రతి నాయకుడు రూపంగా అదే కాంతి కనపడుతుంది అదే కాంతి కొత్త కాంతి కూడా కాదు అదే కాంతి తర్వాత నాయిక కనపడతాం నాయిక లేకపోతే అసలు నాయకుడు ఉండడు నాయకుడు ప్రతి నాయకుడు నాయికూలంగానే వచ్చారు దట్ ఈస్ ది ట్రయాంగిల్ సో ఈ నాయిక అంటే జెండర్ మారింది పురుషుడు స్త్రీ మంచివాడు చెడ్డవాడు ద్వంద్వాల ఎలా వచ్చే చూడండి మీరు మంచివాడు చెడ్డవాడు పురుషుడు స్త్రీ ఇన్ని ద్వంద్వాలు వచ్చాయి ఈ ఈ రూపంగా ఏదొచ్చిందండి కాంతి వచ్చింది ఒకే కాంతి వచ్చింది కాంతిలో ఈ ద్వంద్వాలు ఉన్నాయా లేవు నాయకుడు మంచివాడు ప్రతి నాయకుడు చెడ్డవాడు కానీ ఆ రెండింటినీ సృష్టించిన కాంతి మంచిదా చెడ్డదా మంచి కాదు చెడ్డా కాదు పురుషుడా స్త్రీయా పురుషుడు కాదు స్త్రీ కాదు ద్వంద్వలకు అతీతమైనటువంటి కాంతి ఇప్పుడు మీరు చెప్పండి కాంతిలో నాయకుడు ప్రతి నాయకుడు కనపడ్డా వచ్చారు కదా కాంతిలో వచ్చారు కదా పాల నుంచి పెరుగు వచ్చినట్టు వచ్చారా చెప్పండి మీరు లేదు పాల నుంచి పెరుగు వచ్చినట్టు రాలేదు వాస్తవంలో నాయకుడు నా నాయకుడు నాయక లేనే లేరు ఉన్నట్టు కనపడుతున్నారంటే కాంతి లేకపోతే కనపడతారా కనపడరు కాబట్టి ఇప్పుడు పాల నుంచి పెరుగు అది పరిణామవాదం కాంతి నుంచి జగత్తు సినిమా అంటే జగత్త కదండి ఇక్కడుంది జగత్త అక్కడుంది ఇక్కడ జగత్తు లేకపోతే సినిమాలో జగత్తుంటుంది ఆ సినిమాలో హీరో పురుషుడు స్త్రీ ఎక్కడి నుంచి వచ్చారు సమాజంలో ఉన్న పురుషుడు స్త్రీ అక్కడికి వచ్చాడు ఇక్కడ ఉండే ప్రేమ అక్కడికి వచ్చాడు ఇక్కడ ఉండే విలన అక్కడికి వచ్చాడు ఇక్కడ ఉండే ట్రయాంగిల్ అక్కడికి వచ్చాడు మొత్తం సినిమాలన్ని ట్రయాంగిలే ఇక్కడ మొత్తం సినిమాలన్నీ ట్రయాంగిలే కదండి రాముడు రసీత రావణాసురుడు లేకపోతే ఎపిక్కే లేదు అసలు ట్రయాంగిల్ ఇక్కడ ఉన్నవే అక్కడికి వచ్చాయి జగత్తులో ఉన్నవే కానీ అంటే సినిమా కూడా జగత్త ఇప్పుడు ఈ సినిమా జగత్తు కాంతిదేవుడి నుంచి వచ్చింది పాల నుంచి పెరుగు వచ్చినట్టుగా వచ్చిందా బాలా కాబట్టి దీన్ని పరిణామవాదం అనడానికి వీరలేదు ఇక్కడ ఏమని చెప్పాల్సి ఉంటుందంటే వాస్తవంగా కాంతి మాత్రమే ఉంది మరేదీ లేదు జగత్తు వేరే ఏదీ లేదు ఊరిగా కనపడమే కానీ ఉన్నది కాదు అది మిథ్యా ఈ మిథ్యా జగత్తుకి కనపడిట్లా అనుగ్రహించిన కాంతిదేవుడు మాత్రమే ఉన్నాడు ఇప్పుడు సినిమా తెర మీద కనపడే జగత్తు మిథ్యా ఆ మిథ్యకి నిమిత్తం ఎవరు కాంతి ఉపాదానం ఎవరు కాంతి కానీ అది పరిణామం కాదు అది వివర్తం వివర్తము అంటే నేను వివరిస్తా తర్వాత అంటే వాస్తవంగా లేనివి ఉన్నట్లుగా కనపడేట్లు చేసేదాన్ని వివర్తము అంటే కాబట్టి దేవుడు జగత్తుకి అభిన్న నిమిత్తోపాదానమే కానీ పరిణామి కాదు అభిన్న నిమిత్తోపాదానము వివర్తం ఇదే అద్వైతం అప్పుడే అద్వైతం గుతుకుతుంది లేకపోతే అద్వైతం ఎక్కడ గురుతుంది ఇప్పుడు పాలు సత్యమే పెరుగు సత్యమే అంటే అద్వైతమైంది అని ద్వైతమైంది కదా అంచేతనే మీరు ద్వైతాచార్యులు ఎప్పుడైనా పాఠం చెప్తూ పాఠం ఏం చెప్పరు ఉపన్యాసాలే చెప్తారు ఉపన్యాసాలు కూడా కాదు అనుగ్రహ చెప్తారు కేవలం అనుగ్రహ పరిమితమై ఉంటాయి సో అనుగ్రహ అంటే ఏమిటి ఆయన చెప్పేదాన్ని మనం దూడు బసమన్నా ఊపేసి వినేసి దండం పెట్టి లేచకపోవడం అంతే అనుగ్రహ భాషణం అంటే ఇంకా అంతకంటే వేరే ఏమి ఉండదు అంట్లో మీరు ఆలోచించాల్సిందే ఏమి ఉండదు అనుగ్రహం అంటే ఇచ్చింది పుచ్చుకోవడమే ఇంక మళ్ళీ మీరు ఆలోచించేదే ఉండదు అంటే సో అలాగే ఆచార్యులు చెప్తూ పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ జగత్తు సత్యము దేవుడు సత్యము జగత్తు సత్యము ఆయన చెప్తూ ఉంటారు నేను విని ముక్కు మీద వేలేసుకోమా ఎప్పుడైనా కనపడితే అలా చెప్పకండి తప్పది శాస్త్రాన్ని అలా విరుద్ధంగా చేసి చెప్పకూడదాయా లోకంలో వాళ్ళందరూ జగత్తు సత్యం అనుకునే కొట్టుకు ఒకళ్ళని ఒకళ్ళు నువ్వు వెళ్ళి ఆ జగత్తు సత్యం అని చెప్పడానికి నువ్వేందుకు గాయ జగత్తు సత్యమా ఆలోచించి ఒక అవకాశాన్ని మనం జనుమకు ఇవ్వాలి సరేనాయన ఇదంతా సత్యం అనుకునే భ్రమపడుతున్నావు ఈ సంసారంలో పడి ఇదంతా సత్యం అని గెలగల్లాడుతున్నావు సత్యం కాదేమో ఇది సత్యం అవునా ఓ ప్రశ్న వేసుకో నేను చెప్తున్నా కాబట్టి నువ్వు నమ్మడం కాదు ఎవడో చెప్పాడు కాబట్టి నమ్ముతానంటే అది కాదు ఒక ప్రశ్న వేసుకో ఈ జగత్తు సత్యమా బాల్యం సత్యమా యనం సత్యమా మధ్య వయస్సు సత్యమా జీవితము సత్యమా ప్రశ్న వేసుకో కాబట్టి జగత్తు సత్యం కాదు కనబడుతున్నమాట వాస్తవం కానీ సత్యం కాదు సినిమా మిథ్య కానీ దాన్ని కనపడేట్లా చేసేది మాత్రం సత్యం అదే ఈశ్వరుడు దాన్ని అభిన్న నిమిత్తోపాదానము వివర్త అభిన్న నిమిత్తోపాదానము అని అంటారు ఇది చాలా ప్రధానమైన విషయం కానీ ఈ ఉపాస కూడా అలా కూడదు శక్తి ఉపాసన చేసి ఎలా ఉపాసన చేస్తారో చెప్పు శక్తి ఆ దేవి ఈ జగద్రూపంగా ప్రకటమైనది నేను ఉన్నాను ఇక్కడ నా ఎదురుకుండగా జగద్రూపంగా దేవి ప్రకటమై ఉన్నది ఆమె సత్యము దేవి సత్యము నేను సత్యము నేను ఉపాసన చేస్తే దేవి యొక్క అనుగ్రహం వల్ల నేను సుఖాన్ని పొందుతాను అని చేస్తాను ఇప్పుడు మీరు ఆ వాక్యం చూడండి ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మని వర్తతే ధర్మ అంటే జీవుడు ధర్మ అంటే జీవుడు అని అర్థం ధర్మాధర్మాలు కాదు ఆయన వివరిస్తారు అర్థం ఈ జీవుడు ఏం చేస్తున్నాడు ఉపాసనని ఆశ్రయించుకుని ఉన్నాడు ఉపాసన చేసుకుంటున్నాడండి ఉపాసన చేసేవాడిని ఏం చేస్తున్నారండి మీరంటే ఉపాసన చేస్తున్నాను ఎవరిని ఆ దేవిని ఉపాసన చేస్తున్నాను ఎందువల్ల ఆ దేవీయే జగద్రూపంగా ప్రకటమై ఉన్నది ఈ జగత్తులో సర్వము ఆ దేవిని నేను ఉపాసన చేస్తున్నాను అంటాడు కాబట్టి అటువంటి వాడికి పేరేమిటి ఉపాసనాశ్రిత ధర్మ వాడు వ్యక్తి జీవుడు ఉపాసకుడు ఉపాసనని ఆశ్రయించుకుని ఉన్న జీవుడు కావండి ధనాన్ని ఆశ్రయించుకుని ఉన్న జీవుడికి ధనికుడు అని పేరు ఏమండే అలాగే ఉపాసనని ఆశ్రయించుకుని ఉన్న జీవుడికి ఉపాసకుడు అని పేరు ఆ ఉపాసకుడు ఏ విధంగా ఉపాసన చేస్తాడు వెస్ట్ అయితే ఈ దేవుడు ఎక్కడో హెవెల్లో ఉన్నాడని అది వేరు మనం అది మాట్లాడటం లేదు అలాగే వెస్టే కానక్కర్లా మన దగ్గర కూడా వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడని చెప్పేవాడు లేకపోలేదు కానీ వీడు అలా కాదు వీడు వీడు అభిన్న నిమిత్తోపాదానాన్ని తెలుసున్నవాడు కాబట్టి ఆ దేవి ఆ శక్తి అయితే గణేష్ మహారాజ్ లేకపోతే ఆ విష్ణువు ఆ శివుడు ఈ సకల జగద్పంగా ప్రకటమై ఉన్నాడు అటువంటి సకల జగద్రూపంగా ప్రకటమైన ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను ఇప్పుడు వీడు ఎక్కడ ఈ ది వీడు ఉపాసనని ఆశ్రయించుకున్న వీడు ఎక్కడున్నాడు వీడు జగత్తులో ఉన్నాడు జగత్ అంటే ఏమిటి జగద్రూపంగా ప్రకటనైన బ్రహ్మయే జాతే బ్రహ్మని వర్తీ ఏమంటే అయితే ఇప్పుడు వారిని అడగండి మీరు ఏమని ఈ బ్రహ్మ ఇప్పుడు జాత బ్రహ్మ ఈ సృష్టికి పూర్వంలో ఈ బ్రహ్మ ఏమిటి అంటే అజం అని చెప్పాలి కదా పుట్టింది అంటే జగత్ అయిపోయింది పుట్టకముందు పుట్టడానికి ముందున్నది అంటే పుట్టుక లేనిది ఏమంట విత్తనంట ఏమిటండి అంకురం ఉన్నదాన్ని విత్తనం ఉంటారా అంకురించనిదాన్ని విత్తనం అంటారా అంకురించనిది విత్తనము అంకురించేస్తే ఇప్పుడు ఈ అంకురం ఏమిటి ఆ విత్తనమే అంకుర రూపాన్ని పొందింది అవునండి అదేవిధంగా బ్రహ్మయే జగద్రూపాన్ని పొందింది జాతే బ్రహ్మణి ఇంకా బ్రహ్మ జగత్తుగా ప్రకటం కాలేదు అప్పుడేమంటారు అజం ప్రాగుత్పత్తే అజం ఉత్పత్తికి పూర్వము ఉత్పత్తి అంటే సృష్టి పూర్వము అజం పుట్టుక లేనిది మరి సకల జగత్తు ఏమిటి అజమ్ ఉత్పత్తికి పూర్వము ఇప్పుడు చెట్టు ఉంది చెట్టులో కాండము కొమ్మలు చిన్న కొమ్మలు రెమ్మలు తర్వాతేమో ఆకులు పిందెలు కాయలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పుట్టకముందు ఏమిటివన్నీ నేను అంకురించని వెత్తనం అదేవిధంగా ఈ సకల జగత్తు కూడా సృష్టికి పూర్వము అజబ్రహ్మ ఇప్పుడు ఏమిటండి ఈ సకల జగత్తు జబ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ కానీ జాతబ్రహ్మ సృష్టికి పూర్వము అజబ్రహ్మ ప్రాగుత్పత్తేరజం సర్వం మరి వీడి మాట ఏమిటి ఉపాసకుడు మాటేవిటి ఈ ఉపాసకుడు ఇప్పుడు సృష్టికి పూర్వం వీడు అజమే వీడు మాత్రం ఎక్కడున్నాడు సృష్టికి పూర్వం సృష్టి అయ్యాకనే వచ్చాడు కదా వీడు కూడలు సృష్టికి పూర్వం వీడు అజంలో పడిపోయాడు కానీ ఇప్పుడు మాత్రం జాత బ్రహ్మ ఉంది వీడు ఎక్కడ ఉన్నాడు వీడికి భిన్నంగా జాత బ్రహ్మ ఉండదు భిన్నంగా వీడు ఉన్నాడు ఆ బ్రహ్మని జాత బ్రహ్మని ఉపాసన చేయాలి ఉపాసన చేస్తే వీడికి ఆ జాత బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత సుఖం ఆ జాత బ్రహ్మకి తనకు అనుగ్రహం లేకపోతే వీడికి దుఃఖం ఇది కదా వీడి పరిస్థితి ఉపాసపడి అంటే అలాగే ఉంటాడు ఇది వీడి పరిస్థితి అధ్యాతనే ఎవడైనా కనపడితే ఉపాసన చేసుకో బాగుపడతావు లేకపోతే చెడిపోతావు అని కూడా చెప్తాడు అంటే తనకున్న పరిస్థితిని ఎదరబడి కూడా చెప్తాడు ఇప్పుడు దీంట్లో పాయింట్ ఏంటంటే మీరు రాజ దర్బార్లో కొలువు చేస్తున్నారు రాజుగారి అనుగ్రహం మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది రాజుగారి కోపం వస్తే మిమ్మల్ని జైల్లో భారేస్తాడు తమకాయ తీసేస్తాడు లేదా జైల్లో భారేస్తాడు రాజుగారికి అనుగ్రహం వస్తే ప్రమోషన్ ఇస్తాడు ఇంక్రిమెంట్ ఇస్తాడు ఇప్పుడు మీరు దీనుడనే వర్ణించాలా మిమ్మల్ని ఏమని వర్ణించాలి దీనుడనే వర్ణించాలి అంతే కదా సౌ కృపణ స్మృత మీరు దీనుడు కాకుండా ఉండాలంటే ఒక్కటే ఉపాయం ఉందండి ఆ రాజు మీరైపోవాలంతే ప్రమోషన్ వచ్చిందనుకోండి అప్పుడు అప్పుడు దీనుడే ఉపాసకుడు తనకంటే భిన్నంగా దేవతను ఆరాధించేవాడు కృపణ దీనుడు తేన అసౌ కృపణ స్మృత మీరు ఈ వాక్యం ఈవేళ పాఠం విని రేపు పాఠానికి రావడం మానేస్తే మీకు అంత రాంగ్ నోషన్ కింద వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రేపు కూడా రండి లేకపోతే ఆ సీడీ ఏదో తీసుకుని వినమో ఏదో చేయాలి దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ వర్డ్ ఎందుకంటే ఇక్కడ మన తత్వము ఉపాసనని కాదన్న ముందు అభిప్రాయం కాదు అంచేతనే ఒక ఒక రకంగా క్లాస్ పూర్తయ్యే పడికి దానికి ఒక వ్యవస్థని కల్ కల్పించటం అవసరం ఇప్పుడు ఇది ఎలాగంటే ఉపాసకులు మూడు మూడు రకాల ఉపాసకులు ఉన్నారు సో స్వార్థీ ఉపాసక సేవీ ఉపాసక ప్రేమీ ఉపాసక ఇప్పుడు వీడు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తూ ఉంటాడు అక్కడ ఆ ఆఫీసర్ పై ఆఫీసర్ అధికారి ఎవడైతే ఉంటాడో వాడిని వీడు ఉపాసిస్తూ ఉంటాడు ఏ రకంగా ఉపాసిస్తాడు సేవీ ఉపాసకగా ఉపాసిస్తాడు ఎందుకోసం స్వార్థీ ఉపాసకుడై సేవీ ఉపాసకుడుగా ఉంటాడు సేవ సేవీ ఉపాసక స్వార్థీ ఉపాసక ఎవరిని ఇంటికి భార్యని ఉపాసిస్తాడు ఎలా ఉపాసిస్తాడు స్వార్థిగాను సేవీగాను కాదు ప్రేమీ ఉపాసక ఏమండి ఇప్పుడు అక్కడ ప్రేమకి స్వార్థానికి తేడా ఏమిటంటే స్వార్థంతో మీరు ఉపాసన చేసేప్పుడు భేదమే ఉంటుంది ఎక్స్క్లూజివ్ అది స్వార్థ సెల్ఫిష్ అంటే ఎక్స్క్లూజివ్ వెరేజ్ అ అంటే ఇంక్లూజివ్ ప్రేమ కలుపుతుంది స్వార్థం విడదీస్తుంది ఇప్పుడు నా అకౌంట్ వేరు నీ అకౌంట్ వేరు అంటే అది విడిపోవడానికి ముందు స్టెప్ అది నీకు నాకు భేదమే ఉన్నది అంతా ఒకే ధనం అదంతా నీవే తీసుకో అంతా నువ్వే తీసుకో అని అన్నారనుకోండి దాన్ని ప్రేమ అంటారు కాబట్టి ఇక్కడ తేనాసౌ కృపణస్మృత అంటే ప్రేమ ఉపాసనలా అనిపించిన ప్రేమలో అద్వైతం ఉంటుంది ఇప్పుడు ఒక యువకుడు యువతిని ప్రేమిస్తున్నాడు అంటే అది ద్వైతవా అద్వైతమా అంటే బాహ్యంగా ద్వైతమే కానీ ఆంతరంలో అద్వైతం అంటే ఏమిటి ఆమె ఆత్మ వీడి ఆత్మ ఒకటే ఆమె సుఖం వీటి సుఖం ఆమె దుఃఖం వీడి దుఃఖం ఆమె జీవితము వీడి జీవితం ఆమె ప్రాణం వీడి ప్రాణం ఇంకా దేహమే భేదం అంతే మనస్సులో కూడా భేదం ఉండదు దేహంలోనే భేదం ఉంటుంది నీ కళ్ళు నా కళ్ళుగా చేసుకుని చూస్తాను అంటే దాని అర్థం ఏంటండి దాని అర్థం ఏంటి దేహమే భేదం తప్ప చూపులో భేదం లేదు కదా నువ్వు ఎలా ఆలోచిస్తే అలా నేను ఆలోచిస్తా నువ్వు ఎలా చూస్తే నేను అలా చూస్తా అంటే ఇంద్రియ స్థాయిలో కూడా అభేదమే మనస్సు యొక్క స్థాయిలో కూడా అభేదం దాన్నే ప్రేమ అంటారు ఏమంటే ఆ ప్రేమలో బాహ్యంలో ద్వైతం ఆంతరంలో అద్వైతం దృశ్యంగా ద్వైతం తత్వంలో అద్వైతం దాన్ని ప్రేమ అంటారు అద్వైతం లేకపోతే ప్రేమ లేదు అద్వైతం సుఖదు రుణతం ఇప్పుడు భార్యాభర్తలోనూ ఒకప్పుడు అలా ఉండేవారు పాపం అంటే ఆ పాతివృత్య ధర్మం అలా ఉండేది భర్త యొక్క సుఖము నా సుఖము భర్త యొక్క దుఃఖము నా దుఃఖం అలా కాదు నీ సుఖం నీ దుఃఖం నీవి నా సుఖం నా దుఃఖం నావి మనం కలిసి ఉందాము అంటే ఎంతకాలం కలిసి ఉండగలుగుతారు అలాగా అలా ఎక్క కాలం కలిసి ఉండలేరు కాబట్టి అభేదం భేదంలో అభేదం సత్యం అలాగే దేవుణ్ణి ఆరాధించేప్పుడు కూడా ప్రేమీ భక్తుడు ఎలా యోమే భక్తస్ సమయ ప్రియ అంటే ఈ టాపిక్ ఈవేళ దాన్ని కంక్లూడ్ చేద్దామని నా అభిప్రాయం ఎందుకంటే సగంలో వదిలిపెడితే దట్ మే మిస్లీడ్ సో యోమే భక్తస్ సమే ప్రియ దేవుణ్ణి ఆరాధించేప్పుడు కూడా భేదబుద్ధితో ఆరాధిస్తున్న అభేదమే సత్యము అని తెలుసుకుని ఆరాధించాలి అలా తెలుసుకున్నవాడు దీనుడు ఎన్నడూ కాదు కాదు భేదమే సత్యము అంటే వీడి బతుకంత దీనుడే తేనాసౌ కృపణస్మృత ఇప్పుడు వీడు విష్ణువును ఉపాసన చేశాడండి వైకుంఠానికి వెళ్ళాడండి వైకుంఠంలో విష్ణువు యొక్క అంతఃపురం ఉంటుంది ఆ అంతఃపురంలో వీడు వెళ్ళగలుగుతాడా జయ విజయుడు తల తీసేస్తారు అక్కడికి వెళ్తే జయుడు విజయుడు సనత్కుమారుడు వయస్సు చిన్న పిల్లవాడు బాలకుడు లోపలికి వెళ్తానంటే విష్ణు దగ్గర వెళ్తాను ఇప్పుడు బయట నిలబడుకున్నాడు నేను సనత్కుమారు ఉన్నాయా విష్ణువు యొక్క ఆంతరింగిక భక్తుణ్ణి నేను వెళ్తానంటే అయ్యి చెప్పాను కదా బయట నిలపడు నీకంటే ఆంతరింగికులతో ఆయన మాట్లాడుతున్నాడు లక్ష్మీదేవితో మాట్లాడుతున్నాడు నువ్వేవాడు అలా కంగారు బయట నిలపడు అని తోసేస్తాడు తోసేస్తాడు లేకపోతే కసు అదిగో విష్ణువు సమీపంలో ఉండి క్రోధాన్ని చూపించేవు కాబట్టి రాక్షసుడు వైపుట్టమని ఆయన చేపించాడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఊరికే కథ కింద తీసుకోవడం తత్వం తెలుసుకోవాలి నిజంగా అలాగే జరిగిందని చెప్పేసి రెండు బొమ్మలు పెట్టి కూర్చుంటే ఏమైనట్టు అలా కాదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ పాయింట్ ఏంటంటే తేనాసౌ కృపణ స్మృత నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోయి అలవైకుంఠపురం లో ఆ మూలసౌధం దాకా వెళ్ళిపోయినా నీకు భేదం ఉన్నంతసేపు దైన్యం తప్పదు నువ్వు అభేదంలో నీకు యథార్థమైనటువంటి ఆనందం ఉంది తప్ప భేదంలో దైన్యమే ఉన్నది తేనాసౌ కృపణ స్మృత కాబట్టి ఒకప్పుడు అజబ్రహ్మ ఇప్పుడు జాతబ్రహ్మ జాత బ్రహ్మ వేరు నేను వేరు నేను జాతబ్రహ్మను ఆరాధించి ఏవో లాభాలు పొందుతాను అంటే వీడు దీనుడే అయ్యాడు తప్ప ఇప్పుడో బు వెళ్ళాడు డుబాయ్ వెళ్తే వీడు ఉన్నతుడయ్యాడా దీనుడుగానే ఉండిపోయాడా ఒకప్పుడు డుబాయ్ వెళ్తే వాడు ఏదో స్వర్గానికి వెళ్ళినట్టుగా భావన చేసేవాడు దుబాయ్ అయిపోయింది తర్వాత అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్తే వీడు ఉన్నతుడయ్యాడా దీనుడుగానే మిగిలిపోయాడా మీరు అమెరికా కనుక ఒక దైన్యభావంతో ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం కృతార్థలమయ్యాము అనే భావంతో వెళితే అంత బంధం అదే కానీ ఇంకోట మనకి అమెరికా అయినా ఒకటే ఇండియా ఒకటే ఆత్మస్ రూపంలో వెళ్తే పర్వాలేదు కానీ జట్లాగొక్కటే ఉంటుంది ఇంక మిగతా సమస్యలుగా ఉండవు లేకపోతే అన్ని సమస్యలే కాబట్టి ృపణస్మృత ఆత్మస్వరూపముగా ఈశ్వరుణ్ణి తెలుసుకున్నప్పుడు మాత్రమే వాడికి కృతార్థత ఇది రేపు కంటిన్యూ చెప్పాను